శ్రవస్త జరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను దాన్ని శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యపమాన్ అస్మడాచార్యపర్య వందే గురు పరంపరా భద్రం కళేష్యా భద్రం పశ్యే మాక్షరైరంగైస్తుమో యేమదేజరాయ స్వస్తి నంద్రోజశ్రవా స్వస్తిన పూషా విష్వేరాస్తి నార్చ్యో అరిష్టమై స్వస్తి ప్రభా ిశి ద్వాసుపర్నా సయ సమానం వృక్షం పరిశస్వ జా తయరన్యస్ విప్లం స్వాద్వత్తి అనశ్నన్యో అభిచాతీతి మనం అవతారికి చూస్తున్నాము అతేదానీ తత్సహకారీ సత్యా సాధనాన్ని వస్తవ్యానికి తదర్థముత్తరారంభ అంటే పరావిద్య దాని యొక్క విషయవస్తువు దాని పొందే ఉపాయము అన్నీ చెప్పడం అయితే ఇప్పుడు ఇంకా కేవలము సహకార సాధనాలు మిగిలిపోయాయి మౌలికమైన ఉపాయం మార్గము జ్ఞాన మార్గము ధ్యాన యోగము అధ్యాత్మయోగము అదే దాని పేరే అధ్యాత్మయోగం అంటారు సో ఉంటారా ఇదంతా అంతా అయిపోయింది కొత్తగా చెప్పాల్సి ఉన్నాయం లేదు ఇంకా సహకారీ సాధనాలు చెప్పాలి అయితే సహకారీ సాధనాలు చెప్పేప్పుడు కూడా ఒకసారి తత్వాన్ని మళ్ళీ గుర్తు ఇదిగో ఇటువంటి తత్వాన్ని పొందటం కోసం ఈ సహకార సాధనాలని మీరు అలవరుచుకోండి అని బోధించటం కోసం ఒకసారి తత్వాల్ని మళ్ళీ పొలిటిక్గా ఒక కావ్యశైలిలో మళ్ళీ శాస్త్రం నిరూపిస్తోంది తర్వాత సహకారీ సాధనములు అంటే వాల్యూస్ ఇన్ లైఫ్ సహకార సాధనాలు అది సాక్షాత్గా ఆత్మజ్ఞానానికి మోక్షానికి డైరెక్ట్గా పార్టిసిపేషన్ ఉండదు But they help in gaining that path. So proper values are involved in the jīvitānda. Values the serena, in the serenā vīluval in the jīvitānda nalapattukonu, chala gathinamayinamshayam. Akkadai manashe chala parupattu jashtu on. The. Andu koosam, iu tattvaminta gappadī dhīna koosam, iu tattvaminta vīluval in the jīvitānda lalapattukonu isindhi. Ani chappatam koosam, iu uttarārambhaha, uttarajrantham ārambhampapadindhi. Ataravatalāktyam. ప్రాధాన్య తత్వనిర్ధారణం చారాంతరేణ క్రీయతే అత్యంత దురవగాహ్యవాతమీ ఈ త్వనిర్ధారణము అంటే పరమాథతము రియాలిటీ అల్టిట్ రియాలిట అనే విషయం ఇంతకుముందు చెప్పడం అయింది అత్యంత కృతమై ఇంతకుముందు చేశారు ఇప్పుడు కొత్తగా చేస్తే అశబ్దము స్పర్శన రూపంలో ఒక ఒక మంత్రం కాదు ఒక వ్యవస్థ కాదు గోల్ అంత ఎలాబొరేట్గా ఈ తత్వ నిర్ధారణం చేశారు ఆవిస్సన్నిహిత అని హిరణే పరే కోశే ఇత్యాది కృతమపి చేసినా కూడా చేయబడినదే అయినా అత్యంత దురవగాహ్యత్వా దానిలో అవగాహన అవగాహన అంటే మునక్క వేయటం అవగాహనము అంటే మునగడం సో నదిలో మునుగుతారు చూడండి నదిలో మునిగినప్పుడు ఏమిటవుతుందండి మనం ఏ ప్రపంచంలో జీవిస్తూ ఉంటామో ఆ ప్రపంచం అంతా ఒక్కసారిగా ఎండ్ అయిపోయి ఒక కొత్త ప్రపంచం ఈ డైవింగ్ చేసిన వాళ్ళు నాతో చెప్పారు సంబంధించి మీరు డైవింగ్ రావాలన్నారు ఎందుకు డైవింగ్ ఎందుకు అట్ ఈజ్ స్పెషాలిటీ అని చెప్పంటే ఇటీ ఎంటైర్లీ డిఫరెంట్ వాళ్ళు యు కెనాట్ ఇమాజిన్ అని అన్నారు నేను నేను నా ఇక్కడిని ఇమాజినింగ్ ఇస్తాను ఎందుకంటే చిన్నప్పుడు మేము నదుల్లోనూ కాలువల్లోనూ మునిగి ఈతాలు అది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అది అవగాహనకు వస్తుంది ఏమంటే మీరు తనకాయ నీళ్ళు ఇక్కడదాకా వస్తూ ఉంటాయి నీళ్ళలో ఇక్కడదాకా నెలకొని ఉంటారు తనకాయ పైన సో స్టిల్ మీరు బాకీ ఈ ప్రపంచం ఏ ప్రపంచానికైతే మనం అలవాటు పడున్నామో ఆ ప్రపంచం ప్రపంచంలోనే ఉన్నట్టు లెక్క ఉండడం వాస్తవంలో జిందులు దగ్గర నీళ్ళలో ఉన్నా మన బాహ్య ప్రపంచంలోనే ఉన్నట్టు లెక్క ఎందుకంటే ఇంకా ఆ ప్రపంచం మన చుట్టూ ఉంటుంది ఆ ఒడ్డు మీద అందరూ మన వాళ్ళు వాళ్ళు ఉంటారు కనపడుతూ ఉంటుంది కానీ మునక వేస్తే కట ఇంకా ప్రపంచం ఉండదు ఆ నీటి లోపల చాలా విచిత్రమైన వాతావరణం ఉంటుంది మనస్సు ఒక విలక్షణమైన స్థితిని చేరుకుంటుంది ఈ ప్రపంచం ఉంటుంది అలాగే ర్యాకెట్లో పైకి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రపంచం ఉండదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ అంటర్ ఇంటూ ఆల్టుగెదర్ డిఫరెంట్ వరల్డ్ సో ఎనీవే ది పాయింట్ ఈజ్ ఈ ఈ ప్రపంచం దాంట్లో మునక వేస్తే మీకు ఈ ప్రపంచం నుంచి బ్రేక్ రాదనమాట అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానం దురదగాహ్యం అలా మనకలు వెయ్యాలి దాంట్లో అంటే దీ ఈ ప్రపంచంతో మనం ఇదే సత్యం అనిపిస్తూ ఉంటుంది చూడండి చాలా బలంగా సత్యం అనిపించే ఈ ప్రపంచంతో స్నాప్ అవ్వాలి స్నాప్ ఆ లింక్ సైకలాజికల్ లింక్ ఇది మనము ఒక విదూరమైన ప్రపంచాన్ని ఇది మనం కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకుంటాం చూస్తూ అది అంతా రాంగ్ అది రాంగ్ అంటే ఫాల్స్ అది రాంగ్ అంటే ఇట్ ఇస్ నాట్ రియల్ ఇప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇన్స్ ఆర్ విత్ ఆల్ గ్లోరీ విత్ ఆల్ బీ రిగార్డ్ టు దెమ్ స్కిల్ డే అండ్ ఇంకా ఒక కాలంలో ఏర్పడతాయి మరో కాలంలో పోతాయి మనం వాటికి ఎంత విలువనిచ్చినా కూడా అవి శిథిరమైపోయి కానీ నిలబడి జరుగుతాయి హ్యూమన్ రిలేషన్షిప్ గురించి పాఠం చెప్పాలంటే చాలా నేను చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఓ వైపుని అది స్పష్టంగా అశాశ్వతంలోని తెలుస్తూ ఉంటుంది మరోవైపుని మనిషి వాటితోటే బతుకుతూ ఉంటుంది ఇది ఎలాగంటే మనిషి శివాచి మీద నిలబడితే ఆ శివాచి కాల నుంచి రడ్ ఫుల్ డౌట్ అంటారు చూడండి అలా ఉంటుంది పాఠం చెప్పడం అలా ఉంటుంది సో యూ ఆర్ కులింగమే ది రడ్ ఫ్రమ్ అండర్నీ ది ఫీట్ ఆఫ్ ది సెలమ్ హీ విల్ ఫాల్ బట్ దెన్ దట్ ఈస్ ది వే ది రియాలిటీ ఈజ్ సో ఎంత విడ్డూరంగా ఉంటుందంటే మనిషి అనుకుంటాడు నేను ఇల్లు కట్టుకున్నాను పది లక్షలు ఉంది తర్వాత ఏదో ఇది చేసాను ఎది చేసాను అనుకుంటాడు అనుకుని హీ థింగ్స్ దట్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్ వెరీ రియల్ బట్ స్లోలీ కొంచెం ఓపిక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వాడు ఏదైతే ఒక వ్యవస్థ ఒక సెటప్ నిర్మాణం చేసుకున్నాడో అది ప్రతి అంశంలోనూ అనిత్యము మిథ్యా తెలుసుకోవడం అవసరం అది ఇట్ ఈస్ సో ఇట్ ఈస్ లైక్ దట్టి ఈ ప్రపంచ ఇది ఇంత సత్యంగా మనకు అనిపిస్తున్నప్పుడు దీనిని సర్వాత్మన స్నాప్ చేసేసి దీంతో లింక్ని స్నాప్ చేసి ఆత్మనిష్ఠుడై ఉండటము అది చాలా కఠినమైన విషయం అంచేతనే మనం మునక వేశామంటే నదిలో మునక వేసేదంటే మీరు ఎంతోసేపు అడుగున నీళ్ళలో ఉండలేరు అఫ్కోర్స్ గాలి లేకపోవడం ఒక సమస్య ఉంది ఒకవేళ ఆ సమస్య పరిష్కరించినా కూడా ఏమైంది ఒక సిలిండర్ ఇవ్వబెట్టి ఆ సమస్యకి పరిష్కారం చేసినా కూడా వాడు ఈ కెనాట్ స్టే దే పర్వాలి ఎందుకంటే వాడు అలవాటు పడ్డ దానికి సంబంధమే ఉన్నది ఎంటైర్లీ న్యూ వరల్డ్ సో ఎందుకైతేనే సిలిండర్ వేసుకుని లోపలికి వెళ్తాడు ఆక్సిజన్ సిలిండర్ వేసుకుని లోపలికి వెళ్లి వీలైనంత తొందరలో మళ్ళీ ధరకి వచ్చేస్తాడు అలాగే ఆత్మనిష్ట దాంతో ప్రవేశించటం అంత కఠినమైనది ఇంకే వెనకొస్తాడు పెద్ద వెళ్తాడు మీరు ఎగ్జాంపుల్ ఉంటే జస్ట్ రిలేటివ్ పార్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ఎంటైర్ ఎగ్జాంపుల్ని తీసుకోకూడదు సో దొర అత్యంత దురవగాహ్యత్వాత చాలా కఠినమైనది ఆ ఆత్మనిష్టలో ప్రవేశించటం పూర్ణమైన వైరాగ్యంతో జీవించటం చాలా కఠినమైన విషయం బట్ అట్ ది సేమ్ టైం అది చాలా తేలికైన విషయం కూడా రెండమ్మా బవర్నరా రెండు కూర్చోండి కూర్చున్న కూర్చోచ్చు ఇదే మీకు ఎలా సౌకర్యం అయితే అలా కాబట్టి ఆత్మ ఆత్మనిష్ట అన్నది చాలా కఠినమైన విషయం దాంట్లో మునిగి దాంట్లో ఉండడం ఈ బాహ్య ప్రపంచంతో చాలా అత్యల్పమైన సంబంధం పెట్టుకుని అలా విరక్తులుగా ఉండడం అన్నది కఠినమైన విషయం అత్యంత దురవగాహ్యమతి ఎందుకు కఠినమైంది చాలా తేలిక ఇప్పుడు నైట్ టైము చారు మజ్జిగ అన్నం తినేసి హాయిగా విషయాన్ని తీసుకోవడం అంత తేలిక ఇంకేముంటుందండి కానీ ఆ పని చేయలేదు వీడు వీడు కారు స్కూటర్ వేసుకుని మార్కెట్లోకి పోయి ఏదో హోటల్లో పడి ఏదో మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది హోమ్స్ అండి నైస్ స్పైస్ అని ఒకటి డ్రాప్ పడి వారు మీరు ఆర్డర్ లేదు దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐ కుడ్ ఎవర్ రికమెస్ట్ వాడి వచ్చి అందుకే ఏం కావాలి ఏమున్నాయి ఇది దోషం ఉంది ఓకే ఓ దోషం ఒకటి తెచ్చిపెట్టు అంటే కాగితం మీద వస్తుంటాడు టన్ను కాగితం మీకు వై వై హీ నీటి దాన్ని రికార్డు నయో ఇంకా కంప్యూటర్ ఒకటి భుజాన్ని వేసుకొచ్చాడు కాదు కానీ కంప్యూటర్లో ఎంటర్ చేయటాను వై వాట్సాప్ వీ నీట్ ఈ టెన్ను కాగితం వై వీ నీట్ అలా కాదండి హీ నీట్స్ అమా ఐ వాంట్ దోష గోల్డ్ బ్రింగ్ ఇట్ ఇది వ్యాక్ సింపుల్ యాజ్ దాక్ వాడు కేర్ఫుల్గా కైతం మీరు రాసుకుంటాడు నేను అబ్జర్వ్ చేస్తాను వీడి రాసుకుని ఏం చేస్తాడు రాసుకుని ఏం చేస్తాడో తెలుసిన కిచెన్ ఇటుంటే వీడి ఇటు వెళ్తాడు అవునుంటారా లేకపోతే కిచెన్ వైపు వెళ్తాడా వెళ్ళడు ఇటు వెళ్తాడు వెళ్ళి అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ఇది వెళ్ళి మళ్ళీ ఇంకో ఇంకో హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళ దగ్గర తీసుకుంటాడు ఆధర్ 15 మినిట్స్ తర్వాత తీసుకొచ్చేస్తాడు మీరు దోష ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మీరేమో అలాగా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇట్ ఈ సపోజ్ టు బి ఏ గుడ్ రెస్టారెంట్ ఎంత లేట్గా మీకు భోజనం పెడితే అంత మంచి రెస్టారెంట్ ఇదంతా ఇంత మన టైం ఇంతల్లా వృధా చేసి మనకి పెట్టాలి మన ఆకలి చచ్చిపోయిన తర్వాత తీసుకొచ్చేస్తాడు అది దానికి బోల్డ్ బిల్లు వేస్తాడు మనకి అది పడదు పనులు కష్టపడాలి అది ఒక అలవాటు అయినట్లయితే ఒక వాల్యూ కింద డెవలప్ అయినట్లయితే శరీరంలో అన్ని రకాల అనారోగ్యాలు వస్తాయి సో మచ్ ఎఫెక్ట్ అవుతుంది బట్ పీపుల్ దే డోంట్ నో హౌ టు పూటే ఫుల్ స్టాప్ టు దాట్ అండ్ జస్ట్ ఫేషన్ కాబట్టి ఇది ఇది అంత కఠినమైనది అదే అంత సరళమైనది కూడా అదే కానీ ఇక్కడ కఠినం అనే చెప్తున్నాము అత్యంత దొరవగా యక్వాత్ ఆత్మనిష్ఠుడుగా విరక్తుడిగా సంసారం నిత్యాని తెలుసుకుంటూ విరక్తుడిగా ఆత్మనిష్ఠుడిగా ఉండటము చాలా కఠినమైనటువంటి వ్యవహారం ఆ అవగాహన మునక వేయటం అన్నదే కఠినమైన విషయం అందుకోసమే కృతమపి తత్వ నిర్ధారణ కృతమై ఈ ఆత్మస్వరూపం ఇచ్చిది అనే నిర్ధారణ నిర్ధారణ అంటే ఇది ఇద మీద ఖచ్చితంగా ఒక నిరూపించే ప్రయత్నము చేసేదింతకుముందు చేసినా కూడా మళ్ళీ ప్రకారాంతరేణ క్రియతే ప్రాధాన్యమైన క్రియ మా కృతం ప్రధానంగా అదే పనిగా పెట్టుకుని మొత్తం రెండు ముండకములు నాలుగు ఖండల్లో అదే పని చేసిన మళ్ళీ ఇప్పుడు ప్రకారాంతరేణ మరో పద్ధతిలో అదే పని చేస్తోంది శృతి మరో పద్ధతి అంటే కావ్యశైలిలో చేస్తోంది ఇంకేతనే ఎత్ర ప్రదర్శ్యా విషయా పురాతనా ఎత్ర ప్రకారోభినవః ప్రదర్శనే అని ఈ ప్రదర్శనం అంటే ప్రదర్శనం అంటే షో ఈ షో షో ఒకటి ఉంది ఈ షోలో ప్రదర్శించబడే విషయములు పురాతనా ప్రాచీనమైన కొత్త వేం కావు కానీ ఎంత ప్రదర్శనే ఆ ప్రాచీనమైన విషయాలనే ప్రదర్శించేప్పుడు అవలంబించేటువంటి ప్రకారము అంటే పద్ధతి చాలా అభినవ కొంగొత్తది చాలా కొత్త పద్ధతిలో పాత విషయాన్ని ప్రతిపాదన చేస్తాను అంటే ఓల్డ్ వైన్ అనేది న్యూ బాకీన్లు అనేదో ఒక సామెత ఒకటి ఉంది సంథింగ్ లైక్ దాట్ కాబట్టి కలుచితమైనటువంటి విషయమైనా ప్రకారాంతరంగా చాలా అందమైన ప్రకారం సకారం అంటే మెథడే ఇలాగా వాసుపన్న రెండు పక్షులని చాలా అందమైనటువంటి ప్రక్రియ ఒక మోడల్ ఎంత బంగారం మోడల్ అంటే రెండు పక్షుల మోడల్ ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మోడల్ సో సో మచ్ సో నేను ఎప్పుడూ ఆర్ట్ అటువంటి వాటికి జోలికి పోయే సందర్భం తక్కువ నాకు అటువంటి ఇంట్రెస్ట్ తక్కువ చాలా ఖరీదైన వ్యవహారం బట్ స్టిల్ ఐ హ్యావ్ సీన్ ఒక ట్రీ రెండు పక్షులు చూశాను అక్కడ ఒక ఆర్ట్ చూసిన వెంటనే ఇమీడియట్లీ ఐ విస్ కెప్టెడ్ ఐ ఆస్క్ వాట్ ఇస్ ఇట్స్ కాస్ట్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ ఓకే ఐ పర్చేస్ నేను జనరల్గా అంతంత అమౌంట్స్ పెట్టి ఆర్ట్ ఫామ్స్ నేను ఎప్పుడు పొంది పర్చేస్ చేసి ఐ గిఫ్ట్ ఇటు వేసరాంట ఎందుకంటే ఎందుకు పర్చేస్ చేశానంటే ద్వాసు పర్ణ సయుద సఖాయ ఒక చెట్టు రెండు పక్షులు అది ఆర్ట్ అది గుర్తుకొచ్చింది నాకు ఎంతో ఆనందం అనిపించేది కొన్నాను కొన్ని వేరు అట్టే పెట్టుకున్న ఇంకోళ్ళకి ఎందుకు మనకి వీళ్ళకి ఒక ఎవడో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్ ఒకడు కలిసాడు హీ విల్ మేక్ యూసెస్ అసలు కొన్నప్పుడు ఉన్న మూడు వేరే తర్వాత దగ్గర పెట్టుకుని దాన్ని అలా మూటగడ్డ దగ్గర పెట్టుకుని అలా ఎంతగాలమని చెప్పుకుంటాం ఇట్స్ ఎ బద్దల్ యూ సంథింగ్ అబౌట్ ఇట్ వాట్ వాట్ టు డూ డూ బెస్ట్ వే టు డూ సంథింగ్ అబౌట్ ఎథింగ్ సో ఐ గేవి ఫ్రెండ్ సో సో ఎంత అందమైన మోడల్ అంటే కొత్త విషయం ఏం లేదు బట్ మోడల్ ఈజ్ ఎ మోస్ట్ బ్యూటిఫుల్ మోడల్ దట్ ఈస్ కన్సియా తర్వాత త్రూత్రభూతో మంత్ర పరమార్థవస్త్వధారణార్థం ఉపన్యస్యతే తే అతిస్థితిలో తస్మిన్ అంటే అతిస్థితిలో అట్టిస్థితి అంటే చెప్పిన విషయాన్నే మళ్ళీ కొత్త పద్ధతిలో చెప్పేటువంటి సందర్భంలో ఒక మంత్రాన్ని చెప్తున్నారు ఎటువంటి మంత్రము అంటే సూత్రభూతో మంత్ర మొత్తం శాస్త్రాలంతని కూడా ఒక సూత్రంలాగా చక్కటి మోడల్ ఇచ్చేస్తే ఆ మోడల్ పట్టుకుంటే మీరు సాధనలో చాలా ముందుకు వెళ్ళిపోగలుగుతారు ఆ సూత్రభూతమైనటువంటి మంత్రంలా అంటే మన జీవితాన్నంతని దేవుడితోటి కట్టివేసేటువంటిది సూత్రము కట్టివేస్తుంది సో ఒక మోడల్లో ఒక ప్రిన్సిపుల్ చెప్పినట్లయితే ఆ ప్రిన్సిపుల్ మనిషిని వాడి యొక్క మూలతత్వమైనటువంటి ఈశ్వరులతో కట్టివేస్తుంది అటువంటి మంత్రము చాలా యోగ్యమైన మంత్రము ఇది ఉపన్యస్యతే బోధింపబడుతున్నది ఏం కోసం ఏదో ఒక మోడల్ మీకు ఇవ్వడం కోసమని పక్షులు నువ్వు పక్షు అని చెప్పడం కోసం దేవుడు మరో పక్షం చెప్పడం కోసం అలాంటి పర్పస్ కోసం ఏం కాదు ఎప్పుడు కూడా తాత్పర్యము ఒక ఒక దృష్టాంతాన్ని బలపడత ఉండదు దృష్టాంతం యొక్క ప్రయోజనం వస్తువు నిర్ధారణమని ఉంది కాబట్టి మోడల్ అన్నది ఉపయోగపడుతుంది ఇట్ హెల్ప్స్ అస్ టు కీప్ టు కీప్ ది ఎంటైర్ శాస్త్ర ఇన్ మైండ్ ఇన్ ఎ వెరీ క్యాప్ష్యూల్ ఫామ్ దట్ ఈస్ ది సూత్ర సో ద్వాసుపర్ణ అనేప్పటికీ మొత్తం శాస్త్రం యొక్క ప్రమేయం అంతా కూడా క్యాప్షూల్లో మనస్సులో నిలబడి ఉంటుంది అందుకోసమని ఈ మంత్రాన్ని సో పరమార్థ వస్తు అవధారణార్థం ఓ దిస్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ లైఫ్ మనిషి యొక్క జీవితం యొక్క మూలతత్వం నిధీ సుమా అని ఎప్పటికప్పటికీ ఆ పరమార్థ తత్వాన్ని నిశ్చయం చేసుకోవటం కోసం తనలో తాను నిశ్చయం చేసుకోవటం కోసం ఈ మొ ఈ సూత్రము మూల సూత్రం ఉపయోగపడుతుంది అందుకోసం ఇది ఉపన్యసింపబడుతుంది ఇది అవసారిక ఇంతవరకు ఇంకా ఇప్పుడు మంత్రం మంత్రం ఏమిటంటే ద్వా సుపర్ణ ద్లా అంటే రెండు సంస్కృతంలో ద్వా అని కానీ వైదిక ప్రయోగం ద్వా సుపర్ణ అంటే అందమైన పక్షులు పర్ణం అంటే రెక్క మంచి రెక్కలు గలవి కలవి సుపర్ణ సో సుపర్ణ అంటే సూపర్ణౌ అంటే మళ్ళీ వివజనమే రెండు అందమైన పక్షులు సో సయుజ సో కలిసి ఉంటాయి అసలు విజ్ అంటేనే కలిసి ఉండడం సా కలిసి ఉండడం సయుజ అంటే నిత్యము కలిసి ఉంటాయి రెండు పక్షులు ఈ రెండు పక్షులు మరియు వేరే ఏం కాదు జీవుడు ఈశ్వరుడు భక్తుడు దేవుడు భక్తుడికి దేవుడికి ఉండే రిలేషన్షిప్ని బోధించేటువంటి మంత్రం సాధకులకి చాలా ముఖ్యమైన మంత్రం కదా సో జీవునికి ఈశ్వరునికి అంతటి విడవీయరాని సంబంధం ఉన్నది సయుద ఎప్పుడూ కలిసి ఉంటాయి నిత్యము కలిసి ఉంటాయి ఎలాగండి జీవుడు ఈశ్వరుడు నిత్యయుక్తంలో ఎలా అవుతారు ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఎంత దూరంలో ఉన్నాడని మీరు అడిగితే కొంతమంది ఉన్నారు ఎంత దూరంలో ఉన్నవాళ్ళు దూరం కూడా చెప్తారు నిజంగా ఇప్పుడు కొంతమంది ఆచార్యులు ఉన్నారు వాళ్ళు ఏదో పురాణాల్లో ఏదో శ్లోకాలతో సహా మీకు ప్రమాణాలతో సహా ఏం చెప్తారంటే ఇక్కడ విష్ణు విష్ణువే దేవుడు ఇంకా ఎవడో కొంతమంది ఉన్నారు శివాదుడు వాళ్ళు దేవుళ్ళు కాదు ఓకే విష్ణువు తీసుకోండి విష్ణువు బదులు మీరు శివుని కూడా ఏదో విష్ణువు అని అంటే అంతేగాని ఇక్కడ ఆంధ్రాలో పాఠం చెప్తున్నాం కాబట్టి విష్ణువు అంటున్నాం ఇక కర్ణాటకలో పాఠం చెప్తే శివుడు అనాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ కొంత లింగాయత్ వ్యవహారం ఎక్కువ కనుక నథింగ్ మోర్ దాని సో విష్ణువు దేవుడు విష్ణువు ఎక్కడుంటాడు విష్ణులోకంలో ఉంటాడు ఈ విష్ణులోకం ఎక్కడుంటుంది పది కోట్ల యోజనముల దూరంలో ఉంటుంది బ్రహ్మలోకం పైన ఓ ఇది ఓకే బ్రహ్మలోకం ఎక్కడుంటుంది సూర్యమండలానికి పది కోట్ల యోజనముల పైన ఉంటుంది ఓకే సూర్యమండలం ఎంత దూరంలో ఉంటుంది పది కోట్ల యోజనముల దూరంలో భూలోకం నుంచి సూర్యమండలం ఉంటుంది ఇప్పుడు ఎంత దూరంలో ఉందనమాట విష్ణులోకం ముప్పై కోట్ల యోజనముల దూరంలో ఉంది యోజనం అంటే ఎంత మీరు అడగద్దు యోజనం అని ఏదో ఒక ఆయన యోజనం అంటే మైల్డ్ అని చెప్తున్నారు మైల్డ్ వాల్మీకి మహర్షి శ్రీలంక వంద మైళ్ళ దూరంలో ఉందని రాశాడు అని అన్నారు ఒక ఆయన అంటే నేనైనా అలా ఇక్కడ రాశారండి అలాగే రాసినట్లేదే మీరు అలా ఎందుకు చెప్తున్నారు విని వాళ్ళు ప్రమాదం ఉంది అథెంటిక్గా ఉండాలి ఏదైనా మాట చెప్తే అవును రాశారండి శత యోజనం రా శత యోజనం అని రాయలేదే ఈ యోజనం ఎంత అన్నది ఇంతవరకు అకాడమిక్ స్కాలర్షిప్ సెటిల్ చేయలేకపోయాను ఏం చేస్తారండి ఒకసారి మా నాన్నగారు మాట్లాడు అన్నారు ఈ యోజన ఎంతో తెలియలేదురా బాయ్ నీకు ఏమైనా ఐడియా వచ్చింది ఆయనడిగా అంటే నేను నాకు రాలేదు నేను కూడా దాని గురించి అంతలా పరిశీలన చేయలేదు అంటే అప్పుడు మరి ఎలాగరా ఈ లంకటీను భూమికి మన రామేశ్వరానికి దూరం మాట ఏమిటండి అంటే అప్పుడే ఆయన వెళ్ళి వచ్చారు అప్పుడు ప్రసంగం ఇది అంటే నేత నువ్వు గురించి ఏం చెప్పేయకుండా మీరు ఎందుకంటే రాము వాల్మీకి కాలం లంక ఇప్పుడు అక్కడే ఉండక్కర్లేదు అంటే అదేలాగంటే అది అంతేది ఒకప్పుడు మన భారతదేశం ఆఫ్రికాఖండాన్ని ఆనుకుని ఉండేది ఇప్పుడు కొంచెం దూరం అయింది అంటే సముద్రంలో ఈ భూభాగాలు ఇదేలా కొంచెం కొంచెం కదులుతాయా ఎదుగుతురా అని అడిగారు అవునని చెప్పాను దట్ ఈస్ వాట్ ఇస్ కాంటినెంటల్ డ్రిఫ్ అని అది అలా కదులుతాయి ఇప్పుడు కూడా కదులుతూ ఉన్నాయి నిజంగా సో దెన్ ఇప్పుడు యోజన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు తెలుసుకోవడం ఎందుకంటే ఇన్ని కాంట్రవర్సీస్గా ఉన్నప్పుడు అప్పుడున్న దూరం ఇప్పుడు ఎలాగూ లేదు అది మారిపోతూనే ఉంది వాల్మీకి మహర్షి ఉన్న యోజనములు అని చెప్పాడు బట్ బీ హ్యాపీ విత్ లీవ్ ఇట్ డే డోంట్ రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్ నువ్వు యోజనం అంటే ఎనిమిది మైళ్ళని ఒకళ్ళు అన్నారు రెండు మైళ్ళని ఒకళ్ళు అన్నారు పాయింట్ సిక్స్ మైల్స్ని ఇంకొకళ్ళు అన్నారు వాటి వాటి ఇప్పుడున్నది ఏ ఏ లెక్కకి ఇప్పుడున్నది కుదరదు కాబట్టి సో దేవుడు ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడనమాట ముప్పై కోట్ల యోజనముల దూరంలో ఉన్నాడు సో అంత దూరంలో ఉన్నాడు మరి అంత దూరంలో ఉన్న దేవుడు అంత దూరంలో ఉన్నాడంటే మరి ఇక్కడ ఏం చెప్తున్నారు సయుద నిత్యయుక్తుడు దేవుణ్ణి ఈశ్వరుని ఈశ్వరుణ్ణి జీవుణ్ణించి విడదీయడం కుదరనే కుటరదు సార్ నిత్యయుక్తుడు ఏమిటండి అంత విడదీయడానికి సంబంధం ఏమిటండి అంటే జీవస్ పరమార్థం రూపం ఈశ్వర అదే నిత్య వ్యక్తత్వం ఉంటాయి ఇప్పుడు బంగారానికి నెక్లెస్కి ఎంత దూరం ఉంది తెలియని వాడికి ఎంతైనా దూరం ఉంది అజ్ఞానికి తెలుసున్న వాడికి ఎంత దూరం ఉంది ఒక బంగారుపు షాప్ ఒక ఆయన యజమాన్ ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని పిలిచి ఎక్కడో మార్కెట్లో ఏదో పని మీద ఉంది వాళ్ళ అబ్బాయిని పిలిచే షాప్కి వెళ్ళి ఒక పత్తిలాలు బంగారం తీసుకురారా అని కుర్మానించాడు ఈ యంగ్ మ్యాన్న పరిగెత్తుకుని షాప్కి వెళ్ళాడు వెళ్ళి గోర కొట్టిన బంతిలాగా మళ్ళీ వాపసు వచ్చాడు పావు వచ్చి రుచి చేస్తుంది ఎరా ఏమైందిరా నేను పచ్చులు బంగారం దిమ్మన్నాను తెచ్చేవాని అడిగితే నాన్నగారు బంగారం ఏమి లేదు షాప్లో లేడు అయ్యో బాబా షాప్ ఎవడో పొల కొట్టేశారేమో అని కూడా పరుగు పొరుగు పొరుగు షాప్ దగ్గరికి వెళ్తే అంతా బాగుందనే ఉంటుంది ఎరా బంగారం ఏమి లేదని చెప్పి ఏది మీరు బంగారం చూపించండి నాకు ఇది ఇది నక్ వస్తుంది అదేమిటి అదేమో కర కంకణాలు అయితే బంగారం కనపడలేదు కనపడలేదు మనం అంత తెలివితేటలు కలవాళ్ళమే నేను చెప్పిన కథ ఆ కథలో వాడు ఉన్నాడు ఆ యంగ్ మ్యాన్ వారి స్థితికి మన స్థితి వారి స్థితి కంటే పెద్ద గొప్ప స్థితి ఏం కాదు కాబట్టి మనం ఈశ్వరుడు గురించి వెతులుతోనే ఉంటాం అసలు మానవుడు అజ్ఞాని అని చెప్పడానికి గుర్తు అడిగారు అంటే వారు ఈశ్వరాన్వేషణ చేస్తున్నంతసేపు ఆనందాన్వేషణ చేస్తున్నంతసేపు ఇంకా వేరే నీకు గుర్తు అక్కర్లేదు అదేవాడు అజ్ఞాని అని చెప్పడానికి గుర్తు తరంగం ఇక్కడుంటే సముద్రం అది ఎంత దూరంలో ఉంటుంది తరంగానికి ఎంత దూరంలో ఉంటుంది సముద్రం తరంగం అనుకుంటుంది నా చుట్టూ మిగతా తరంగాలు ఉన్నాయి నాకు మూలమైనట్టు మూలంలో ఉన్నటువంటి సముద్రం స్వర్గంలో ఉంది అని ఆ స్వర్గాన్ని పొందడం కోసం అది కర్మ ఒకటి చూస్తూ ఉంది తరంగం దా కాబట్టి జీవస్య పరమార్థం రూపము ఈశ్వర జీవుని యొక్క పరమార్థ రూపము జీవుడు కాడు జీ పరమార్థ రూపం జీవుడు కాదు ఎందుకంటే ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్ యొక్క పరమార్థ రూపము పరమార్థ రూపం అంటే ది ఎసెన్షియల్ కంటెంట్ ఆర్ నేచర్ అది నెక్లెస్ కాదు ఎందుకో తెలుసిన మీరు నెక్లెస్ అని మీరు నెక్లెస్సే పరమార్థ రూపము అని మీరు అనుకుంటే ఓ ఏడాది పోయేప్పటికీ అది మార్కెట్స్ బుద్ధి వస్తుంది కరిగించేసి మరొక అదే ఏమైంది పరమార్థ స్వం లేదండి నేను ఇరవై ఏళ్ళ నుంచి ఇదే నెక్వెస్ పెట్టుకుంటున్నానంటే సపోజ్ చూడండి ఈ బంగారు ఆభరణాలు ఉన్నాయే ఇవి మీద అరిగిపోతాయి విస్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఆభరణం అలా పెట్టుకుంటూ ఉంటే ఓ పచ్చ పెట్టుకుంటే పది ఏళ్ళు ఆరు తులాలే ఉంటుంది నాలుగు కులాలు గాల్లో కలిసిపోతుంది కొంత ఆరు కాబట్టి ఏడు ఓ మూడు తులాలు పెట్టుకుంటూ ఉంటాయి నిజంగా విస్ వాట్ నంబర్ టోల్డ్ మీ సో కాబట్టి ఏది మీ మీరు ఒరిజినల్ నెక్లెస్ ఇప్పుడు లేనే లేదు కాబట్టి నెక్లెస్ యొక్క పరమార్థ రూపము నెక్లెస్ కాదు ది రియాలిటీ ఆఫ్ ది నెక్లెస్ ఈజ్ ఎల్స్ వే దట్ ఈస్ గోల్డ్ సిమిలర్లీ జీవుని యొక్క పరమార్థ స్వరూపము వాడు ఇప్పుడు తన గురించి ఒక భావన కలిగి ఉన్నాడే అది కానే కాదు హీ హ్యాస్ అన్ ఇమేజ్ ఆఫ్ సిల్ ప్రతి వారికి తన గురించి ఒక ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఎలక్షన్ సీజను కనుక ఎలక్షన్ దృష్టాంతం చూడండి ఇప్పుడు మీరు పలు పార్టీ వాళ్ళని అడిగారనుకోండి మీ పార్టీ ఇమేజ్ ఎలా ఉందిరా అని అడిగారు చాలా దిగ్జంగా ఉందండి ఇంక ఇప్పుడు మొత్తం ఎన్ని సీట్లు వస్తాయో మీకు నలభై ఉన్నాయి కదా మీకు ఎన్ని వస్తాయని అడిగారు లావు ప్రసాద్ యాదవ్ గారు షాబ్ బాత్కరే షాబ్ అమారే హయ్యే సో నలభై మాదేలు సో ఇక్కడ వాళ్ళని ఎవరినో అడిగారు అత్యద్భుతంగా వచ్చేస్తే ఇదే ఇమేజ్ ఇమేజ్ దట్ దట్ ఇజ్ మా ఇమేజ్ చాలా గొప్పగా ఉన్నాయి ఈ ఇమేజ్ సంగతి మీరు ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు అలాగే అనుకుంటారు మంచిది కానీ పన్నెండు మేనాడు ఈ ఇమేజ్లన్నీ చల్ల అలాగే మనిషికి తన గురించి ఒక ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ అది షేటర్ అయిపోయి మొక్కలు కూడా ఇమేజ్ యొక్క మొక్కలు కూడా అది తగిలిపోతుంది అది గాజు బొమ్మది అది మొక్కలు కూడా దొరకవు అలా పోతుంది అలా చేరిపోతుంది అలా పగిలిపోతుంది ఆ ఇమేజ్ దానికోసం పెద్ద టైం ఏం పట్టదు ఒక్కసారి స్టాక్ మార్కెట్లో చిన్న తేడా వచ్చిందంటే ఈ ఇమేజ్ ఎందుకు రాకుండా పోతుంది ఐ నో మెనీ పీపుల్ లైక్ దాట్ ఇమేజ్ సర్వనాశనం అయిపోతుంది స్టాక్ మార్కెట్లో తేడా వస్తుంది ఎందుకంటే గట్టిగా కడుపులో పోట్లు వస్తే ఈ ఇమేజ్ కొలాక్స్ అయింది ఇట్ ఈస్ సచ్ వల్నరబుల్ బ్రిటిల్ ఇమేజ్ ఆ ఇమేజ్ తన స్వరూపం వీడు భ్రమపడుతూ ఉంటాడు ఆ ఇమేజ్ ఆ వ్యక్తిత్వం దాని దగ్గర ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ దిస్ పర్సనాల్ పెరుసోనా అనొచ్చుదాన్ని అనొచ్చా తెలుసోనా దట్ ఈ ఇంగ్లీష్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్ సో దట్ పెరుసోగా ఇట్ ఈజ్ వెరీ అండ్రలయబుల్ ఐటమ్ ఇప్పుడున్న పర్సన్ నాలుగేళ్ల తర్వాత ఉండడు నాలుగేళ్ళు కూడా అక్కడ ఆ పర్సన్ అలా మారిపోతూనే ఉంటాడు దేహం మారిపోతూనే ఉంటుంది ప్రతిక్షణం దేహంతో కూడా పెరసన మారిపోతూ ఉంటాడు చుట్టుపక్కల వ్యక్తులు వాళ్ళ స్వభావాలు వాళ్ళ పద్ధతులు మారిపోతూ ఉంటాయి దాంతో కూడా దర్శన మారిపోతూ ఉంటాడు ఎకనామిక్ సిచ్యువేషన్ మారిపోతుంది దాంతో దర్శన మారిపోతూ ఉంటాడు ఒకప్పుడు దర్శన ఇప్పుడు ఎందుకు పనికి కొనడానికి ఉంటాడు ఓడలు బండ్లు ఉంటాయి బండ్లు ఓడలు ఉంటాయి అంతా చాలా అసందర్భంగా ఉంటుంది కరసన అది మీ యథార్థ స్వరూపం కాదు అది షాడో ఇట్స్ యథార్థ స్వరూపము సచిదాత్మ హమస్మి సదాభామి ఆ ఉనికి ప్రకాశం అదే మీ యథార్థ స్వరూపం ఆ యథార్థ స్వరూపము పరబ్రహ్మ కాబట్టి జీవుడు పరమా జీ నీడకి మూల ఆ వ్యక్తికి మధ్యలో దూరం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడూ కలిసే ఉంటాయి నేడ ఉన్నప్పుడు ఆ మనిషితో కలిసే ఉంటుంది నీడ లేదని మీరు అనుకున్న సందర్భంలో కూడా ఆ మనిషిలో కలిసిపోయే ఉంటుంది మని మనిషి నుంచి నీడను విడదీయడం అన్నది కుదరమే కుదరదు అలాగే ఈశ్వరుడికి నీడ వంటి వాడు జీవుడు జీవుడు నిత్యయుక్తుడు ఎప్పుడు ఈశ్వరుడితోటి కలిసే ఉంటాడు సయుజ మరి ఇప్పుడు ఈశ్వరుడితోటి కలిసే ఉంటే మరి ఈశ్వరుడి కోసం వీడు ఎందుకు వెతుకుతున్నాడంటే మరి దాని పేరే అజ్ఞానము అని అంచేతనే నాయనా జ్ఞానం ఆత్మజ్ఞానం పొందు అని చెప్పేది అందులో నుంచి ఎందుకంటే వీడు ఈశ్వరుడితోటి నిత్యయుక్తుడుగా ఉండి ఈశ్వరుణ్ణి పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎంత దురదృష్టం అజ్ఞానం ఎంత అజ్ఞానం ముప్పటిప్పులు పెడుతుందన్న దానికి ఇదే అదృష్టం అంటారు వీడు ఈశ్వరుడితోటి నిత్యయుక్తుడిగా ఉండి పొందడం కోసం ఏవో యజ్ఞాలు చేస్తాడు తీర్థయాత్రలు చేస్తాడు ఎవెవో చేస్తూ ఉంటాడు అవన్నీ చేయటం మంచిదే కానీ వాటి పర్పస్ లక్ష్యము అజ్ఞానాన్ని మొట్టొచ్చినట్లుగా నేను చూపిస్తూ కాబట్టి అయితే ఏం చేయాలి ఈశ్వరుడితో నేను నిత్యయుక్తుడును అనే సత్యాన్ని ఆవిష్కరించుకో డిస్కవర్ ద ట్రూత్ ఇప్పుడు కూడా ట్రూత్ని డిస్కవర్ చేసినప్పుడు మీరు హృదయవో డిస్కవర్ చేస్తారు బయట డిస్కవర్ చేయలేదు హృదయంలో డిస్కవర్ చేస్తారు ఎక్కువైనా అలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈయన గొప్పవాడు రా లేకపోతే ఈయన జ్ఞానిరా లేకపోతే ఈయన మంచివాడు ఈయన ప్రేమించదగ్గవాడు అని డిస్కవరీ ఎక్కడ ఉంటుంది హృదయంలో అవుతుంది అన్ని డిస్కవరీస్ న్యూటన్ గెయిల్ ఆఫ్ గ్రావిటేషన్ డిస్కవర్ చేశాడు పండ్లు కింద పడింది పండితే డిస్కవర్ చేశాడు ఎక్కడ డిస్కవర్ చేశారంటారా హృదయంలో డిస్కవర్ చేశాడు డిస్కవర్ చేయడానికి ఏం లేదా కాబట్టి అలాగే నా స్వరూపము పూర్ణము నా గురించి నేను అనుకున్న ప్రతి అంశము తప్పే నేను నా స్వరూపం ఎత్తుది అనే సాక్షాత్కారము అది హృదయంలో జరిగిన జరిగేటంత వరకు కోసం వెతుకుతూ ఉంటాడు సో సఖాయ ఒకప్పుడు కలిసి ఉంటారు ఉంటారు నువ్వు భార్యాభర్తలు కలిసి ఉండి దెబ్బలు అడుగుతూ తరచుగా పాశ్చాత్య దేశాల్లో మనకు కనపడుతూ ఉంటుంది ద లీవ్ టుగెదర్ ద డజన్ మీన్ ఎనీథే సయూజా డజన్ మీన్ ఎనీథే అయితే ఈశ్వరుడు జీవుడు జస్ట్ క్యాషువల్ లివింగ్ టుగెదర్ అయినా న్యూట్రల్గా ఆర్ సంథింగ్ మోర్ దాన్ దాట్ సఖాయా మిత్రులు సఖీ శబ్దానికి దేర్ ఇస్ నో రిప్లేస్మెంట్ సఖీ శబ్దం అని రిప్లేస్ చేయటం కుదర ఎందుకంటే వేదంలో మిత్ర శబ్దాన్ని వాడరు మిత్రులు నేను తెలుగులో నేనున్నాను కానీ వేదంలో మిత్ర శబ్దాన్ని చూద్దీకి వాడతాను మిత్రస్ జ సఖి శబ్దాన్నే వాడతారు సో సఖి అంటే వేదం ఎలా డిఫైన్ చేసి ఎస్తిత్యా జ సఖాయం అని ఓ మంత్రం అవుతుంది ఎస్తిత్యా జ సఖాయం మతస్య వాచ్యి భాగో అస్తిగుం శృణోత్లకగుం శృణోతి స్నేహిత్ర వేద సుకృత్య పంథావికి అని అరుణ ప్రశ్నలో వస్తున్నాం అంతా యహ సఖాయం సి్యాజ ఒకడు ఉన్నాడు వాడు మిత్రుడిని విడిచిపెట్టేశాడు సఖి సఖి అంటే స్నేహితుడు సఖి అంటే చెలికెత్తే కాదు తెలుగులో సఖి వేరు తెలుగులో సఖి అన్నది స్త్రీలింగ అలా కాదు ఇక్కడ చెలికెత్తే ఒక కేవలం ఫిమినైన్ వరల్డ్ కాదు మిత్రుడు అని చెలికెత్తి కూడా డౌట్స్ ఇట్ ది జెండర్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ చేయాలి సో మిత్రుణ్ణి సఖి శబ్దం ఎలా ఉంటుంది సఖి శబ్దం సంస్కృతంలో శబ్దం అని ఇకారాంతః పుల్లింగ సఖి శబ్ద ఈ ఇకారాంతం మిత్రు స్నేహితుడు సఖా సఖాయ సఖాయో ఈ సఖాయవే ఇకర సఖాయ సో ఈ సఖి ఉన్నాడే సఖి అంటే ఎవడో సఖి విత్ సఖా సఖి విద్యుత్ సఖాయం అంటే మిత్రుడు అంటే ఇద్దరు ఉంటారు ఇద్దరు రిలేటివ్ ఉంటారు ఫాదర్ అంటే ఈ అప్సల్ డ్యూటీ సింగిల్ ఫెల్ అని ఫాదర్ ఉండవు ఇంకొకటి ఉన్నాడు పక్కన ఒక కొడుకు ఎవడో సో అలాగే వీడు మిత్రుడు అంటే వీడికి ఇంకొకడు తోడు ఉంటాడు ఆ ఇంకొకడు ఉన్నాడు ఇంకో మిత్రుడు వాడి మంచి చెడ్డల్ని చక్కగా అర్థం చేసుకునేవాడు అని అర్థం సఖి సఖ మిత్రుడిని తెలిసిన మిత్రుడు అంటే మిత్రుడి యొక్క క్షేమాన్ని అలసే తెలుసుకునే మిత్రుడు మిత్రుడు ఎవరో తెలుస్తున్నాండి మన క్షమాన్ని కోరికూడదు మిత్రుడు క్షితాన్ని కోనికోవడం మిత్రుడు ఇప్పుడు సాయంకాలం పూట ఇంటి దగ్గర కూర్చుని ఏదో భార్యా బిడ్డలతోటి విశ్రాంతిగా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఫ్రెండ్ ఒకడు వస్తాడు స్కూటర్ మీద ఒక ఫ్రెండ్ ఒకటి వస్తుంది ఇదే పిలుస్తాడు పిలిచి ఎలా చూస్తాడంటే ఈ డ్రైవర్ గీటం విడువో మనిషేనా ఇల్లు విడిచిపెట్టి ఇంకా సాయంకాలం పూట ఇంట్లో కూర్చుంటాడా భార్య ముందు కూర్చుంటాడా పిల్లల ముందును ఏమి చెదగాని వాడు వీడు అన్నట్టుగా చూస్తాడు సరే వాడు వాడు బిక్కుబిక్కుమంటూ వీటిలోకి వస్తాడు వస్తే ఇంకా ఇంటి దగ్గర ఉన్న పద క్లబ్కు పోదామని కుర్తిస్తూ లాకపోతాడు వీడు పాపం డోళాయమాన స్థితిలో ఉంటాడు ఇటు మిత్రుడి ముందు తన అయోధ్యుడిగా చిత్రింపబడటం ఇష్టం ఉండదు అట్ ది సేమ్ టైం భార్య ఇష్టపడదు భార్యతో కలిసి సరదాగా ఒక ఈవినింగ్ స్పెండ్ చేసేటువంటి అవకాశం విడిచిపెడితే సీ నైనాట్ లైక్ ఇస్తే అదో ఫీలింగ్ ఈ రెండు దోళాభిమానంలో ఉంటాడు వీడు ఏం చేస్తాడంటే ఛా వాటి ఆన్సర్ షేర్ లాక్ ఇంకా మా అని వీడిని తీసుకెళ్తాడు వాడు మీ ఫ్రెండ్ అని పేరు వాడికి వాడు ఫ్రెండ్ ఎలా అవుతాడు నన్ను అడిగేవాడు ఎనిమీయే కానీ ఫ్రెండ్ ఎలా అవుతాడు వాడు అహితం చేసేవాడు ఫ్రెండ్ ఎలా అవుతాడు సో ఫ్రెండ్ వేషంలో ఉన్న ఎనిమిది సఖివితంటే హితమును చేకూర్చువాడు సఖివి కాబట్టి ఆ హితమును చేకూర్చే సఖి అక్కడ అక్కడ ఈశ్వరుని అలాగే వర్ణించిన శృతి స్థిత్యాజ సఖి విదగము సఖాయ ఈశ్వరుడు ఎంత హితాన్ని మనకి చేస్తున్నాడు ఈశ్వరుణ్ణి ఆ మిత్రుడిగా వర్ణించాడు సఖిగా వర్ణించారు గీతలో కూడా శ్రీకృష్ణుడు సర్వభూతానాం సర్వలోకం హేశ్వరం అని ఇదో ఉంది ఇంకా సో సుహృదం సర్వభూతానం సకల ప్రాణులకు మిత్రుడు హితకారి హితచింతకుడైనా మిత్రుడు ఈశ్వరుడు ఎందుకంటే ఈశ్వరుడు హితకారి కనుకనే గుండె ఎలా చక్కగా కొట్టుకుంటోంది రక్త ప్రసారం చక్కగా ఉంది ఆరోగ్యం మహాభాగ్యం అండి కాదా మహాభాగ్యమైనా ఆరోగ్యం ఎవరిచ్చారు ఈ మహాభాగ్యాన్ని ఈశ్వరుడిచ్చారు కాబట్టి ఈశ్వరుడిని మించిన హితకారి మరొకరి లేడు ఈశ్వరుడే పరమహితకారి మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ రైట్ హితకారులే ప్రథమొదటి చెప్పాలంటే ఈశ్వరుడే చెప్పాలి కాబట్టి ఈశ్వరుడు మన కంటి మనకి పరమహితాన్ని చేకూర్చుకున్నాడు అటువంటి సఖిని ఎవడైతే విడిచిపెట్టేసాడో విడిచిపెట్టేయడం అంటే పెడముఖం పెట్టడం అని అంటే పరాంగ్ముఖుడై ఉంటా ఈశ్వరుని గురించి పట్టించుకోకుండా భక్తి భక్తి లేకుండగా ఆ ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం లేకుండా సాంసారికమైనటువంటి విషయాల్లో పనులు ఉండడం అలా ఎవడైతే దాన్ని విడిచిపెట్టేయడం అంటే విడిచిపెట్టేయడం అంటే మీరు రియల్గా విడిచిపెట్టలేరు ఇంట్లోనే ఉంటాడు ఈశ్వరుడు కానీ మీరు పరాన్ముఖం పెరముఖం పెడతారు దాన్ని విడిచిపెట్టడం అంటారు అలా ఎవడైతే విడిచిపెడతాడో నహి ప్రవే నతస్య వాచ్ భాగో అస్తి వారికి ఆ విధంగా ఈశ్వరుణ్ణి విడిచిపెట్టిన వారికి వాక్కునందు భాగము లేదు భాగము అంటే వాటా వాక్కు అంటే వేదవాక్కు ఈ వేద జ్ఞానం దీనిలో వాడికి వాటా లేదు ఈ వాటా అందరూ తీసుకోవచ్చు దీనికి ఫలానా వంశంలో పుట్టాలి అలాగంటే ఇబ్బంది అండి శ్రద్ధాభక్తులు ఉంటే ఈ వాటాను సంపాదించవచ్చు అందరికీ వాటా ఉంది ఎందుకంటే అందరూ ఈశ్వరుని సంతానమే కనుక ఈశ్వరుని యొక్క సంపద జ్ఞానరూపమైన సంపదలో అందరికీ వాటా ఉంది కానీ వీడు ఈశ్వరునికి పెడముఖం పెట్టాడు కనుక వీడికి వాటాలి మతశ వాచ్య భాగో అస్తి యదీగుం శృణోతి అలకగుం శృణోతి ఇప్పుడు వీడు ఈ వాక్కుని విడిచిపెట్టేసి ఈ వాక్కులో విడికి వాటాలేకపోతేనే నష్టమే వచ్చింది సంసారంలో అనేక విషయములు ఉన్నాయి వాటిని వింటాడు శ్రవణం ఇది కోట్లే వింటున్నాడు కదా అంటే ఆవన్నీ విన్నా వినకపోయినా ఒకటే యదీగుం శృణోతి వాటెవర్ హీ లిజన్స్ టు ఆర్ వాట్ ఎవర్ నోస్ బై లీజనింగ్ టు అదర్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ అలకగుంశి అదంతా మిథ్యయే అలకం అంటే అసత్యం మిథ్యాం కాబట్టి మీరు ఆ సత్యవస్తువు అని తెలుసుకోకుండా ప్రాప్తా విద్య రాజమాన్యా తతకిం ఏను స్వాత్మ నైవ సాక్షాత్కృతో భూత్ మీరు వినే ఉంటారు అనాత్మశ్రీ విగ్రహణం అని శంకరాచార్యులు ఒక చిన్న ప్రాప్తా విద్య రాజమాన్య వీడు ఓ విద్యను ఏదో అవధానము లేకపోతే మరోహటో మరోహటో విద్యను సంపాదించాడు రాజమాన్య ఆ లోకల్ గవర్నమెంటు ఆ విద్యకు మెచ్చి దానికేమో ఒక పెద్ద బిరుదు ధనము కంకణాలు వేశారు తటస్థం తటస్థం అంటే ఇస్తే కేహువా ఏం లాభం ఏమంటే ఏం లాభం ఏంటండి రాజుగారు మన మన్నించి బిరుదచ్చారు శాలువా ఇచ్చారు ధనం ఇచ్చారు కంకణం ఇచ్చారు ఏం లాభం ఉంటాయి అరే ఈయన స్వాత్మానైతే సాక్షాత్కృతమూతుంది వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు ఈ రాజమాన్యమైన విద్యని పొంది వాడు సాధించింది కొడక్కి ఏమీ లేదు ఈ రాజమాన్యత రాజే స్థిరం కాదు రాజమాన్యత ఇంక స్థిరం ఏంటండి రాజే స్థిరం కాదు కనుక నెపోలియన్ నెపోలియన్ హిస్టరీలో నెపోలియన్ కొంతమందికి దిరుగులు ఇచ్చాడు పెద్ద పెద్దవాళ్ళకి ఫైనాన్స్ ఆర్మీ ఇలాగంటే వేరియస్ డిసిప్లిన్స్లో కొంతమందికి పెద్ద పెద్ద అభిరుద్ధులు ఇచ్చాడు అభిరుద్ధులతో పాటు ధనం ఇచ్చాడు నెపోలియన్ ఒకప్పుడు ప్రపంచ చరిత్రలో ఎదుర్లేని వీరుడు మొత్తం ప్రపంచాన్ని కూడా వేలేస్తాడా అన్నంత లెవెల్లో సామ్రాజ్యాన్ని యూరోప్లో పాలించాడు రష్యా దాకా వచ్చాడు ఇంకొద్దిగా సరే అయిపోయింది ఆ నెపోలియన్ కొలాప్స్ వాటర్ యుద్ధంలో కూలిపోయాడు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు ఆక్రమించినప్పుడు మొట్టమొదట ఏం చేశారో తెలుసినా ఈ బిరుదాలు పుచ్చుకున్నారు చూడండి వీళ్ళందరినీ జైల్లో పెట్టారు ఈ రాజమాన్య అంటే ఇలా ఉంటుంది రాప్తా విద్య రాజమాన్య ఓ స్వామీజీ ఉండేవాడు ఆయనకి ఆ లోకల్ కాంగ్రెస్ ఎంపీ శిష్యుడు ఏమండి శిష్యుడు బాగా కావాల్సిన అయితే ఏమైంది ఆ స్వామీజీ కాంగ్రెస్ స్వామి అని ఆయన అనుకోని ముద్రోహనపడుతాయి ఎందుకు ఈ ఎంపీ అసమానం వస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు ఆతిశయ అయిపోయింది ఈయన హీకు హ్యావ్ మెయింటైన్యూట్రల్ స్టాండ్ ఈయన ఏమిటి ఆ ఎంపీ అంటే మరి కొంచెం పెద్ద పెద్దవాడు కదా ఆ ఎంపీని తన వశం చేసుకోవడం కోసం ఆ ఎంపీతో పాటు తిరుగుతూ ఉండడం అవసరం ఉన్న చోటికి అనవసరమైన చోటికి వేదికల మీద అతనితో కనపడ్డం ఎంపీలకి స్నేహంగా ఉంటే వాళ్ళు ఎలక్షన్ డ్యూటీ కూడా జాయిన్ చేస్తారు సో ఆ సంథింగ్ లైక్ దట్ చేశారు దాంతో హీ వాజ్ హీ వాజ్ నేమ్డ్ ఆ పేరు వచ్చేసింది కాంగ్రెస్ స్వామి అని ఈ లోపల ఏమైందంటే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఓడిపోయి తెలుగుదేశం నెగ్గింది నెగ్గితే ఆ స్వామి ఆ ఊరి నుంచి పదిహేను రోజులు హృషికేశ్ వెళ్ళిపోయి అంతా వేడి చల్లారేకొచ్చారు నిజంగా ఋషికేశ్లో కలిసిపోయి కూడా చెప్పారు ఈ మాట సో కాబట్టి ప్రాప్తా విద్యా రాజమాన్యాత్యం అన్నారు శంకరుడు ఈయన స్వాత్మానైవ సాక్షాత్కృతం భూత కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మీరు ఎన్ని విద్యలు సంపాదించినా కూడా ఎదిగూ శృణోతి అలకగుము శృణోతి అలకం అంటే మిథ్య నహి ప్రభేద సుకృత్య పంథాం సో ఆ మోక్ష మార్గము వీడికి తెలియదు అని విధంగా సో ఈశ్వరుణ్ణి సఖిగా వర్ణించారు అనుంగు మిత్రుడు ఈశ్వరుడు అంటే అనుంగు మిత్రుడు శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో భక్తోసిమే సఖా చేతి రహస్యం హేతవృత్తమం అని నాలుగో అధ్యాయంగా ఉంటాడు నువ్వు నాకు భక్తుడవు కూడా అంచేతనే ఇది రహస్యం చాలా ఉత్తమమైన రహస్యం ఉపనిషద్ జ్ఞానం రహస్య శబ్దానికి ఉపనిషత్ అని అర్థం ఉంది ఆ ఉపనిషత్ జ్ఞానాన్ని సర్వోత్తమైన దాన్ని నీకు అందజేస్తున్నా భక్తుడు మిత్రుడు కనుక నీకు చెప్తున్నా అని అంటాడు కాబట్టి ఈశ్వరుడు జీవుకు పరమ మిత్రుడు అనుంగు మిత్రుడు ఈ సత్యాన్ని గుర్తించాలి సాధారణంగా ఈశ్వరుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారంటే ఈశ్వరుని భయంతో ఆరాధిస్తారు కొంప ఉంచుతాడేమో అనే భయంతో ఆరాధిస్తాడు తర్వాత ఏదో ఒక శిక్ష వేయటానికి దండం పట్టుకుని ఉన్నాడు దండ దండధారి అనో లేకపోతే పాశహస్తుడు ఈ పదాలు వినేప్పటికే భయం కలిగించేట్లో ఉంటాయి పాడు వేసి కట్టేస్తాడనో దండం వేసి మొట్టేస్తాడను ఏదో అలాగే భావన చేస్తాడు భావన చేసి ఎందుకు లేదు ఇటువంటి వాటితో బలవంతుడితో విరోధం మనకు అన్నట్టుగా సంథింగ్ లైక్ దాట్ బై డిఫాల్ట్ ఆ ఈశ్వరుడికి అప్పుడప్పుడు పూజా తీసుకుంటాడు ది రైట్ టు ట్రీట్ ఈశ్వర లైక్ కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా ట్రీట్ చేసే ప్రయత్నం చేస్తాడు దట్ ఈస్ నాట్ ది రైట్ లుక్ ఎట్ ఈశ్వర ఈశ్వరుడిని అలాగా ఆరాధించ అలాగే ఆరాధిస్తున్నంత వరకు మంచిదే కానీ ఆరాధించే పద్ధతి అది కాదు ఈశ్వరుణ్ణి నిర్భయంగా ఆరాధిస్తారు వివేకానంద స్వామి చెప్పేసారు భయం భయంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే అసలు భక్తే కాదని కొట్టిపారేసేవారు భక్తి భయం ఉంటే అది భక్తే కాదన్నా భయం ఉండకూడదు భయం అంటే లేదండి కొంచెం అప్పుడప్పుడు లంతమది కూర్చుంటాం అందుకోసం భయం మరి చూసారా అసౌ రహస్యం ఎక్కడుంది అధర్మం చేసుకున్నాడు ఈశ్వరుని మళ్ళీ పనిష్మెంట్ ఇస్తాడేమో భయపడుతూ ఉంటాడు అధర్మం చేసుకొని ఉంటాడు అధర్మం అని తెలిసి మరి వాడు ఆరాధిస్తున్నట్ట ఏమన్నట్టబట్టి అది అది ఈశ్వర ఆరాధన ఎలా అవుతుంది అదంతా విడంబనం ఉంటే ఆ పీ అంత షో కాబట్టి ఈశ్వరుణ్ణ ఆరాధించే పద్ధతులు భయం భయంగా ఆరాధించకూడదు ఉంటుంది భయం క్రమంగా భయాన్ని ఓవర్కమ్ చేసుకుని ఈశ్వరుని స్నేహభావంతో ప్రేమభావంతో ఆరాధించాలి ప్రేమలే భక్తి అంటే ప్రేమండి భక్తి అంటే ప్రేమ నో ఎనీవే సో ఆ ఈశ్వరుణ్ణే ఆవి స్నేహ స్నేహభావంతో ప్రేమభావంతో ఆరాధించారు కానీ భయంతో ఆరాధించరాదు ఈశ్వరుడు పరమహితకారిగా మన హృదయంలో నిత్యము నిలిచి ఉన్నాడు సఖ నిజానికి సఖ అనే శబ్దము సహఖ్యాయతే ఇది సఖా అని కలిపి చెప్తారు ఒకటి చెప్తే వెంటనే రెండోది కూడా చెప్తే దాన్ని సఖా అని అవి ఆ రెండు ఇద్దరు కలిసే ఉంటారు ఒక్కడు అటువంటి వాళ్ళనే సఖా అంటారు దీనికి దృష్టాంతం చెప్పాలంటే శ్రీకృష్ణార్జునుడు ప్రాచీన దృష్టాంతాలు నేనే చెప్పచ్చు మీకు శ్రీకృష్ణుడు అని ఒక్కడిని చెప్పరు చెప్తే అర్జునుడిని కూడా చెప్తారు అంటే ఈ సఖా కలిసి చెప్తారు ఎప్పుడు మాట్లాడినా కలిపే మాట్లాడతారు మంచి వాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు చెండ ముందులు అంటారు చంద్రుడు అని ఒక్కరిని చంద్రుడు ముందుడు కలిపే ఉంటారు ఇద్దరు కలిపే ఉంటారు ఆ రాక్షసులు ఇద్దరు కూడా దేర్ ఆల్వేస్ట్ కదా ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ మన ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో కూడా ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా దొరుకుతాయి సో అలాగే జీవేశ్వరులు ఎప్పుడు కలిసే ఉంటుంది జీవేశ్వరుడు కేవలం ఈశ్వర సంబంధం లేని జీవుడు కానీ జీవ సంబంధం లేని ఈశ్వరులు కానీ ఊహించట కూడా కుదరదు అందు గురించి సఖాయం సహ కాదంత సహ కలిసి తినేవాడు అని ఇక్కడ అదే రాబోతుంది కలిసి తిండం వస్తుంది అయితే ఈశ్వరుడు తిండ వీడే సో ఎనివే సయుజ సఖాయ